చదవండి నాలుగో భూమిక ఎన్ని భూమికలు ఉన్నాయి అసలు ఏడు ఏడు జ్ఞాన భూమికలు అండి సప్త జ్ఞాన భూమికలతో చెప్పినటువంటి భగవద్వచనమే వివరిస్తున్నారు అందులో నాలుగవ భూమికని వివరిస్తున్నారు చతుర్థ స్వర్గం అన్నారు ఎందుకని స్వర్గం అన్నారు దానర్థం ఏడు భూమికలకి ఏడు స్వర్గాలు ఉన్నట్టేగా అంతేనా అంటే ఈ ఏడు జ్ఞాన భూమికలు కూడా దివ్యయానాలకు సంబంధించినటువంటివి అంటే దైవీ స్థితులతో కూడుకుని ఉన్నాయి అంటే జీవభావంతో ఈ జ్ఞాన భూమికలను దాటలేము అర్థమైందండి దైవి స్థితులతోనే ఈ సప్త జ్ఞాన భూమికలని అధిరోహించగలుగుతాం అందుకని ఆయన ఏమన్నారు దీన్ని స్వర్గం అన్నారు ఆ స్వర్గం అంటా వెనక రహస్యం అది అన్నమాట అర్థమైన ఇప్పుడు అంటే నీకు ఆ లక్షణాలతో ఉన్నప్పుడు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆ ఎత్తుగడ టైటిల్ రాయడంలోనే అలా రాశారు అనమాట ఉపాధిని పొంది అంటే అర్థం ఏమిటి అంటే మన ప్రయాణం ఎక్కడ మొదలైంది సృష్టి జీవాత్మ యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది శిలా మృతికా లోహం దగ్గర నుంచి మొదలైంది వృక్షాలుగా వచ్చాడు తర్వాత జంతుజాలంగా అయ్యాడు ఆ తర్వాత మనిషి అయ్యాడు అర్థమైందండి ఈ పరిణామక్రమంలో దీన్నంతా ఏ ఏ పరిణామక్రమం అన్నారు దీన్ని పరిణామం రెండు రకాలు అవునా కదా చైతన్య వ్యావర్తనం ఒక పరిణామక్రమం చైతన్య వికాసం ఒక పరిణామక్రమం అర్థమైందండి మానవోపాధి సృష్టిలో వ్యక్తం అయ్యేంత వరకు ఉన్నదేమో చైతన్య వ్యావర్తనం అంటే పరమాత్మ స్థితి నుంచి క్రమంగా చైతన్యం దిగివచ్చి దిగివచ్చి దిగివచ్చి స్థూల స్థితిని పొంది స్థూలంగా ఉపాధులు ధరిస్తూ మానవోపాధి వ్యక్తమైంది వ్యక్తమయ్యే వరకు ఉన్న భాగం ఏమిటి చైతన్య వ్యావర్తనం అర్థమే కానీ మానవోపాధి తర్వాత ఏం మొదలైంది చైతన్య వికాసం పరిణామం రెండు భాగాలు అయిందనమాట దీన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం ఇట్లా ఉన్నది ఒకటే కానీ చైతన్యం ఏమైంది తనంతర తాను పరిణామం చెందుతూ చెందుతూ చెందుతూ చెందుతూ మానవోపాధి వ్యక్తమయ్యే దశ వరకు వ్యక్తి సృష్టిలో వ్యక్తమయ్యేంత వరకు చైతన్యం వ్యావర్తనంగాను మానవోపాధి వ్యక్తమైన తర్వాత ఇంకా వేరే ఉపాధిలు వచ్చే అవకాశం లేదు ఇదే ఆఖర ఇక్కడ నుంచి మనం ఏ ఏ దశలోకి వచ్చినప్పుడు చైతన్య వికాసం అంటే చైతన్యం తన మూలాన్ని తాను గుర్తెరగడం అనే పని మానవోపాధి రాగానే మొదలై అప్పటి వరకు ఏం చేసింది తనకంటే అన్యమైనటువంటి దానిని వెతికేటటువంటి ప్రయత్నంగా తనకంటే భిన్నమైనటువంటి దాన్ని ఏర్పరిచే ప్రయత్నంగా చైతన్య వ్యావర్తనం జరిగింది జరిగి జరిగి జరిగి జరిగి ఎక్కడికి వచ్చాడు మానవోపాధికి వచ్చాడు మానవోపాధికి వచ్చేటప్పటికి చైతన్య వ్యావర్తనం పూర్తి అయిపోయింది ఇంకా తర్వాత వచ్చే ఉపాధులు లేవు దుర్లభం మానుష దేహం అని ఎందుకు అంటున్నావు వ్యావర్తనంలో ఇదే ఆఖర ఉపాధి తర్వాత ఉపాధులు లేవు ఇప్పుడు మనకు వాగ్దానం చేస్తున్నారు అవతారుడు ఏమని చైతన్య వికాసక్రమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావే ఈ దైవీ లక్షణాలతో సప్త జ్ఞాన భూమికలైన అధిరోహణం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమంటే మేం పడిపోతే ఏమవుతాం ప్రశ్న అది అనమాట ఇదే ప్రశ్న అర్జునుడు కూడా భగవద్గీతలు అడిగాడు యో నేనయ్యా నువ్వు చెప్పినటువంటి పరమాత్మ స్థితి పరమపదం అనేటటువంటి స్థితికి పరాత్మర పరబ్రహ్మం అనేటటువంటి స్థితికి నేను చేరలేకపోయాను మధ్యలోనే ఉపాధి పడిపోయింది ఏమవుతాను యోగ భ్రష్టు అయితే నేనేమవుతాను అని ఆయన అడిగాడు అక్కడ ప్రశ్న అదే ప్రశ్నకి ఇక్కడ కూడా సమాధానం చెప్తున్నారు ఏమని చైతన్య వికాస క్రమంలో సప్త జ్ఞాన భూమికలనే అధిరోహణ ఎవరైతే చేస్తారో ఈ జ్ఞాన ప్రభావం చేత ఈ దైవి లక్షణాల ప్రభావం చేత నీ ఉపాధి పడిపోయినా కూడా నీ జ్ఞానమేమి పరిణామం చెందదు నువ్వేమి అధమ ఉపాధులలోకి పడిపోవు అధమ ఉపాధులంటే ఏంటి మానవోపాధి నుంచి తక్కువగా స్థాయిలో ఉన్నటువంటి ఉపాధులలోకి నువ్వు పడిపోవు ఎప్పుడు ఈ సప్త జ్ఞాన భూమికల్ని కనుక నువ్వు అధిరోహించినట్లయితే అదే నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు అప్పుడేమై అప్పుడు అవకాశం ఉంది ఇదే మాట భగవద్గీత కూడా చెబుతా తమోగుణ ధర్మంగా అజ్ఞానయుతంగా కేవలమైన అజ్ఞాన భూమికలలో సప్త జ్ఞాన భూమికలు ఉన్నాయో సప్త అజ్ఞాన భూమికలు ఉన్నాయి ఆ ఏడు అజ్ఞాన భూమికలలోనే గనక తిరుగుతూ నువ్వు మానవోపాధిలోనే ఉన్నావు అనుకో అప్పుడు నేనే ఆ ఏ గుణం ఆవరించింది తమో గుణధర్మం ఆవరించింది తత్ప్రభావం చేత నువ్వు మానవోపాధిని కోల్పోయే అవకాశం ఉంది అదే నువ్వు జ్ఞాన భూమికల్ని గనక అధిరోహించావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ జ్ఞాన భూమికల్ని గనక ఎవరైతే నిజ జీవితంలో సానుభూతి ప్రమాణంతో సిద్ధింపజేసుకుంటారో వాళ్ళకి వధవా పడిపోయినా వాళ్ళ మానవుడిగానే పడతాడు మానవుడి నుంచి కింది స్థాయి ఉపాధులలో జన్మ ఎత్తాడు కాబట్టి చైతన్య వికాసం పురోగతే తప్ప తిరోగమనం లేదు చైతన్య వికాసంలో పురోగమనమే తప్ప తిరోగమనం లేదు అనేటటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మనం ఏమో ఏమో ఏమేమి చేయాలి ఇప్పుడు ఆ అజ్ఞాన భూమికల నుంచి జ్ఞాన భూమికలలో కనుక పురోగమనం చేసినట్లయితే నీకు ఒక ఎస్యూరెన్స్ ఉంది ఇక పడిపోవు మళ్ళా ఒకవేళ పుట్టినా ఎలా పుడతావు మానవుడిగానే పుడతావు ఇంకేం ఎస్యూరెన్స్ ఇస్తున్నాడు ఏ జ్ఞానంతో అయితే నువ్వు విడిచిపెట్టావో అదే జ్ఞానంతో మరలొస్తావు కాబట్టి జ్ఞానానికి కొనసాగింపే ఉంటుంది తర్వాత ఉపాధిలో మరలా ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి సున్నా నుంచి మొదలెట్టాల్సిన పని ఉండవు కాబట్టి జ్ఞాన భూమికలని అధిరోహించడం అనేది మానవ జన్మలో అతి ముఖ్యమైన పని మనం అన్నీ ముఖ్యమైన పనులనే అనుకుంటున్నాం లేదా ఏమిటి మన ముఖ్యమైన పనులు కొట్టడం చదువుకోవడం పెళ్లి చేసుకోవడం సంసారంగ పిల్లలు వాళ్ళని వృద్ధులోకి తీసుకురావడం డబ్బులు వెనకేయడం ఇల్లు కట్టడం ఇదంతా చేసి చివరికి చనిపోవడం ఇవన్నీ మన పనులనే అనుకుంటున్నాం వీటిల్లో ఎక్కడైనా జ్ఞాన ఇప్పుడు కాబట్టి ఇవన్నీ దేంతో కూడుకుని ఉన్నాయి భౌతిక లక్షణాలతో అజ్ఞానంతో కూడుకునుంది విశేషంతో కూడుకునుంది ఈ అజ్ఞానంతో వ్యవహరించేటటువంటి జీవితంలో నుంచి నువ్వు దైవీ లక్షణాలతో ఎదిగేటటువంటి సప్త జ్ఞాన భూమికలలో గనక అధిరోహించినట్లయితే ఎందుకు అధిరోహణం అని ఉన్నతమైన మార్గం కాబట్టి నువ్వు సాధనపూర్వకంగా ఎక్కాలి సద్గురు ఆశ్రయంతో ఎక్కాలి అవతారుని ఆశ్రయంతో ఎక్కాలి నీకంటే ముందు నడిచిన వాళ్ళ మార్గదర్శకత్వంతో నువ్వు నడవాలి అర్థమైందండి అది అధిరోహణం అంటే పిల్లవాడు చిన్నపిల్లవాడు మెట్లు ఎక్కాలండి ఏం చేస్తాడు నువ్వు టెంపుల్కి తీసుకెళ్ళావు మెట్లు అక్కడ పిల్లవాడు ఏం చేస్తాడు మొదటి మెట్లు నువ్వు నువ్వు పట్టుకోలేదండి నువ్వు పట్టుకోకుండా నువ్వు అక్కడగా నాలుగైదు మెట్లు ఎక్కావు వాటి మెట్ల దగ్గరకు పైకి చూస్తాడు అవునా కదా పైకి ఎన్ని మెట్లు కనబడతాయి ఓ బోల్డ్ మెట్లు కనబడతాయి వాడు అక్కడ నిలబడి చూస్తుంటాడు రాడు ఇప్పుడు నువ్వేం చేయాలి నువ్వే మళ్ళా నాలుగు వీటికి కిందకి దిగి వాడు చేయి పట్టుకుంటే ఆ ఈయన సహాయం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కగలుగుతాను అని తోస్తుంది వాడికి వాడు ఎక్కడా మొదలు పెడతాడు మన పరిస్థితి కూడా ఇదే ఫ్ఞాన భూమికల దగ్గరకు వచ్చేటప్పటికి అజ్ఞాన భూమికలను పూర్తి చేసుకుని ఆ మధుర మెట్టు నిలబడి పైకి చూస్తూ ఎవరు వస్తారా బాబు మనకు చెయ్యందించేవాడు ఎవరు వస్తారా బాబు మనకు చెయ్యించేవాడు ఆ చెయ్యందించేటటువంటి సద్గురుమూర్తి సహాయం అందుకోగానే నువ్వు చకచక ఆ అధిరోహణాన్ని పూర్తి చేస్తావు కాబట్టి సద్గురు కృప అవతార కృప ఈ జ్ఞాన భూమికల్ని అధిరోహించడంలో అత్యంత ముఖ్యమైనది వాళ్ళ మార్గదర్శనం ముఖ్యమైనది వీటి వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది ఏమిటి ఈ జ్ఞాన భూమికల్ని అధిరోహిస్తే మరల అజ్ఞాన భూమికల్లో ఇక పడిపోయే అవకాశం లేదు అధోగతమైనటువంటి ఉపాధులను పొందే అవకాశం లేదు నిమ్నగతమైనటువంటి ఉపాధుల్లోకి చేరే అవకాశం లేదు తర్వాత ఏం చెప్తున్నాడు పరిణామక్రమంలో అంటే ఒక్కొక్క ఉపాధిని మారుస్తూ వచ్చాం పరిణామంలో అది సహజమైన పరిణామం కానీ చైతన్య వికాసం సాధనపరమైన పరిణామం మానవోపాధి వచ్చే వరకునేమో ఉపాధులు మార్చడం ద్వారా చైతన్యం పరిణామం చెందింది మానవోపాధికి వచ్చేసిన తర్వాత ఉపాధులు మార్చడం ద్వారా పరిణామం చెందదిగ అదేంటండి నువ్వు ఇక్కడే మనకి విజ్ఞాన శాస్త్రానికి భేదం ఉందండి వేదాంతానికి విజ్ఞానానికి ఇక్కడే భేదం పుట్టింది ఎలా పుట్టింది అంటే విజ్ఞానం ఏం చెప్పింది నువ్వు ఎలా అయితే అమీబానించి ఒక్కొక్క జీవిగా పుడుతూ పుడుతూ పుడుతూ పోతూ పుడుతూ పోతూ పుడుతూ పోతూ మానవుడి దాకా లేదా అలాగే మానవుడిగా పుడుతూ పోతూ పుడుతూ పోతూ ఆదివ మానవుడు నాగరిక మానవుడు అయ్యాడు అంటుంది అలా అవలేదు అంటుంది వేదాంతం అలా అవలేదయ్యా ఆదివ మానవుడు పుట్టిపోతే మరలా ఆదివ మానవుడే అవుతాడు ఎందుకని మానవోపాధిలో చైతన్య వికాసం అనేది అతని యొక్క సాధనా బలంతో సాధ్యం అవుతుంది కానీ ఉపాధులు మార్చడం ద్వారా సాధ్యం కాదు అంటే అప్పుడు ఏమనాలి మనం ఆదివ మానవులు ఎప్పుడు ఆదివ మానవులుగానే పుడతారు నాగరిక మానవులు ఎప్పుడు నాగరిక మానవులుగా పుడతారనే అర్థాన్ని స్ఫురిప ఇప్పుడు ఇది అలా స్ఫురిప చేయట ఇప్పుడు రాళ్ళు కొట్టే దశలో వాడు నిప్పు కనుక్కున్నాడా లేదా రాళ్ళు కొట్టడం ద్వారా నిప్పు కనుక్కోవడం అనే సాధన చేయడం ద్వారా ఏమయ్యాడు ఆర్యమానవుడు నాగరిక మానవుడు నిప్పు కనుగొనబడనంత వరకు ఆర్యవ మానవుడు ఆద్యవమానవుడుగానే ఉన్నాడు మరి అది సృష్టిలో లేదా సృష్టిలో ఉన్నదే కానీ సాధన ద్వారా తాను కనుక్కునే ప్రయత్నం చేసేటప్పటికీ తర్వాత